ం శ్రీగరుభ్యో నమీగేషాయ నమ శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమైవశిష్యే శాంతిశాశాంతి కెేహ కర్మాణ జిజీవిషేక్షత సమాన్వీన్యథేతోస్తి నిప్య నరే తాత్పర్యమేమంటే కర్మలను చేస్తూనే ఉండాలి కర్మసన్యాసం అన్నది కూడా కర్మలను మానేసి శిలాప్రతిమ వలే కూర్చుండుట కాదు కర్మసన్యాసము అంటే కర్తృత్వ సన్యాసానికే కర్మసన్యాసం అని పేరు తాను కర్త కాదు అనే విషయాన్ని తెలుసుకుని ఉండుట నడిచి కర్మలు నడుస్తూనే ఉంటాయి దేహంలో ప్రాణం ఉన్నంతవరకు కర్మ నడుస్తూ ఉంటుంది కాబట్టి కర్మలు మానేయడం అనే ప్రసక్తి లేదు ఫిజికల్లీ ఇంపాసిబుల్ అది సో దట్ ఈజ్ అండర్స్టూడ్ దెన్ కర్మల వెనుక ఉండే ప్రేరణ ఏమి అంటే రాగద్వేషములు మానవుడు రాగద్వేషముల చే ప్రేరితుడే కర్మలను చేస్తూ ఉంటాడు అది కర్మబంధము ఆ విధంగా కర్మలను చేసినట్లయితే ఆ కర్మలు మంచి కర్మలు బంధిస్తాయి చెడ్డ కర్మలు బంధిస్తాయి లోకంలో ఏ పుణ్యకార్యాలు బంధించవు పాపకార్యాలే బంధిస్తాయని ఒక భ్రమగలదు పుణ్యకార్యాలు కూడా బంధిస్తాయి ఉదాహరణకు పుణ్యం చేసిన వాడు స్వర్గానికి అది బంధమే పోనీ స్వర్గం అనేది మనకి తెలియదు అనుభవంలో లేని సంగతి ఇప్పుడు బాగా లక్ష్మీ పూజ బాగా చేశాడు అనుకోండి వాడికి సంపదలు వచ్చాయనుకోండి అది బంధమా లేకపోతే అది ఫ్రీడమా చూస్తూ గెలుస్తూ ఉంటున్నాను సో తల్లి కొడుకుల మధ్య విరోధం పెడుతుంది బంగారం అని సామెతుంది బంగారం ఎంత చెడ్డదంటే తల్లి కొడుకుల మధ్య తల్లి కొడుకుల మధ్య సంబంధం చాలా పవిత్రమైన ప్రేమ సంబంధం దానికి విరోధం ఇంకా భార్యాభర్తల మధ్య విరోధం అని వేరే చెప్పాలా బంగారం అంత చెడ్డది కాబట్టి సంపదలను పొందిన వాళ్ళు కూడా బంధంలోనే ఉంటారు స్వర్గం కూడా అట్టిదియే కనుక కర్మయే బంధము కర్మను మానవేయుటకు వీలు దీని ఏమంటారంటే క్యాచ్ ట్వంటీ టూ అంటారు క్యాచ్ ట్వంటీ టూ విన్నారు ఎప్పుడైనా అంటే పెళ్ళి అయితే కానీ పిచ్చి కుదరదు పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి అవ్వదు అలాగా కర్మలని చేస్తే కర్మబంధము కొన్ని మానే ధామ అంటే చేయకుండా ఉండడం సంభవం కాదు ఈ పరిస్థితుల్లో మరి ఎలాగ కర్మబంధము నుండి విముక్తి అంటే రాగద్వేషముల ప్రేరణ లేకుండా కర్మని చేయాలి అయితే మరి కర్మకి ప్రేరణ ఏమి రాగద్వేషముల చే ప్రేరితమై కర్మలని చేస్తే బంధము అన్నప్పుడు వాటి అవి ప్రేరణ ఉండకూడదు అని వాటిని తీసేస్తే ఇంకా కర్మ చేయడానికి ప్రేరణ ఏం మిగిలింది ఏదో ఒక ప్రేరణ ఉండద్దా అంటే జి జీవిషేత్ బ్రతికి ఉండడమే ప్రేరణ ఆ ప్రేరణతోటి అంటే నిష్కామంగా ప్రా దేహంలో ప్రాణం ఉన్నది కనుక కర్మలను విహిత కర్మలను చేసుకుంటూ పోవాలి అలా చేసినట్లయితే కర్మబంధము ఉండదు నా కర్మ లిప్యతేనరే ఇంతకంటే వేరే ఉపాయం ఏమైనా ఉందా లేదు అన్యథా ఇత అన్యథ నాస్తి ఓకే ఈ విషయాన్ని చూస్తూ భాష్యము కథం పునరిదమవ్యతే పూర్వేణ మంత్రేణ సన్యాసిన జ్ఞాననిష్టా ఉన్న తదశక్తనిష్టేతి ఇంతకుముందు శంకర్లు ఏమన్నారంటే మొదటి మంత్రము ఆత్మా మొదటి మంత్రము ఏషణాత్యాగికి సన్యాసికి అంటే ఏషణాత్యాగము చేసిన వానికి ఆత్మజ్ఞానమునందు నిలిచి ఉండుట నిష్ఠ అది ఏ కర్తవ్యము అని చెప్పినది మొదటి మంత్రం అలా చెప్పింది సో రెండవ మంత్రము ఆ రకంగా యేషణాత్యాగము చేయలేని వానికి తదశక్త యేషణత్యాగము చేయటం చేత కాని వానికి అనేక కారణాలు ఉంటాయి ఏషణలన్నీ విడిచిపెట్టేవింటే జనాలు ఏమి విడిచిపెట్టరు అందుకే నేను చూస్తూ ఉంటాను కదా వేదాంత పాఠాల్లో మేము చెప్తూ ఉంటాం మాకు చెప్పడం సందర్భంగా చెప్తాం ఇంక అంతకంటే ఏం చేస్తాం కానీ అవగాళ్ళు విడిచిపెట్టడం అలాగా ఇక్కడ భగవద్గీత పాఠం కర్మన్యాధికారస్తే పాఠం రెండు గంటలు వినేసి ఆ పక్కగా వెళ్ళిపోయి కామ్యకర్మ చేసుకుని వస్తారు ఆరోగ్య సూత్రాల గురించి గంటసేపు ప్రసంగం డాక్టర్ గారు చెప్పింది వినేసి పక్కనే హోటల్కి వెళ్ళి ఆరోగ్యానికి భంగకరమైన ఆహారాన్ని మైసూరు బజ్జీ లాంటి దాన్ని మనం ఏం చేస్తామండి మానవ స్వభావం వంటిది కాబట్టి యషణాత్రయ త్యాగము చేతగానివానికి తదశక్త అటువంటి వాడు ఉంటాడు మా అటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు వాళ్ళకి కర్మనిష్టయే కర్తవ్యము అని రెండవ మంత్రం చెప్తోంది కాబట్టి మొదటి మంత్రము సన్యా త్యాగము త్యాగశీలునకు జ్ఞాననిష్టను రెండవ మంత్రము త్యాగము చేతగాని వానికి కర్మనిష్టను చెప్తోంది అని శంకరుడు చెప్పారు ఈ రకంగా ఈ మంత్రాలని ఎలా విడదీసి పెట్టడము మీరు ఎలా చేయగలుగుతున్నారు వాట్ ఈస్ ది బేసిస్ మొదటి మంత్రము జ్ఞాననిష్టకి రెండవ మంత్రము కర్మనిష్ట అత్యాగి అని ఇలా విడదీసి పెట్టడం దీన్ని వివేకము ఈ వివేకమును మీరు ప్రదర్శిస్తున్నారే దీని వెనుక ఉన్న హేతు ఏమి అని ప్రశ్న ఓకే కథం పునరిధమవగమ్యతే ఈ మంత్రాలు ఈ విధంగా విడివిడిగా ఉన్నాయని మీకు ఎలా తెలిసింది ఉచ్యతే దాని మీద సమాధానము చెప్పబడుతున్నది జ్ఞానకర్మణోర్విరోధం పర్వతవత్ అకంప్యం యథోక్తం నరసిం ఇది భాష్యము అంటే సంభాషణ రూపంగా ఉంటుంది ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టుగా ఉంటుంది అని చెప్పలే దానికి భాష్యము అని పేరు భాష్యతే ఇది భాష్యం భాషణ రూపంగా ఉంటుంది అలా మీకు ఎలా తెలిసింది చెప్తున్నాం విను జ్ఞానమునకు కర్మకు ఆత్మజ్ఞానమునకు కర్మకు విరోధము గలదు ఒకటి తూర్పు అయితే ఈ విరోధము ఎంతటి విరో విరోధము కొంచెం తగ్గించి వాటిని రెండింటినీ కలిపి కూర్చోబెట్టచ్చు కదా అంటే నో ఆ రెండింటికి ఉండే విరోధము పర్వతవత్ ఆకంప్యం పర్వతాన్ని ఎలా అయితే చలింపజేయలేరో ఒక చోటు నుంచి తీసేసి ఇంకో చోటు పెట్టడం సంభవము కాదు ఆ విధంగా జ్ఞానకర్మలకు ఉండే విరోధము అది దాన్ని పరిష్కరింప సాధ్యము కాని విరోధము ఈ విషయాన్ని మేము ఇంతకుముందు చెప్పి ఉన్నాము అంటే ఉపోద్ఘాత గ్రంథంలో చెప్పారు అది నీకు గుర్తులేదా ఏమి నా ఏమిటి వీరోజు నేను గుర్తు చేస్తే చూడండి కర్మనిష్టకి అనేకత్వము కర్తృత్వము ఉండాలి అంటే జగత్తు సత్యము అనేకము కనుక వాటిలో ఇష్టానిష్టములు ఉంటాయి మనకి మనకు అనుకూలమైనవి మనకి ప్రతికూలమైనవి ఉంటాయి మనకు అనుకూలమైనవి మనకి రావాలి ప్రతికూలములు దూరంగా పోవాలి దానికోసం కర్మ చేయాలి ఆ విధంగా కర్మను చేసే కర్తను నేను ఇది కర్మనిష్ట యొక్క కర్మనిష్ట వెనుక ఉండే నేపథ్యము నేపథ్యము ఉండరు నేపథ్యం అంటే కర్మనిష్ట వెనుక ఉండే ఆ ప్రేరణ అట్టిది నేపథ్యము ఓకే ఇక జ్ఞాననిష్ట యొక్క నేపథ్యం ఏమిటి జగత్తు మిథ్య ఏక అద్వయము ఆత్మ అది ఏ సత్యము ఆత్మస్వరూపమునందు కర్తృత్వము లేదు ఇది జ్ఞానము ఈ రెండింటికి పొంత నెల కుదురుతుంది ఒకచోట జగత్తు సత్యం ఇంకో చోట జగత్తు మిథ్య ఒకచోట జగత్తు అనేకము రెండవ చోట పర అద్వయ పరమాత్మయే సత్యము అనేకత్వము అజ్ఞాన కల్పితము ఒకచోట ఆత్మకర్త ఇంకొక చోట ఆత్మ అకర్త ఒకచోట ఆత్మభోక్త ఇంకొక చోట ఆత్మ అభోక్త ఇంతటి వైరుధ్యము ఉంటుంటే ఈ రెండింటికి కలిపి కట్టకట్టి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం అన్నది సంభవము కాదు ఎలాగంటే బీజేపీతోటి కలవడం మినహాయించి కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతోనైనా కలవడానికి సిద్ధమే ఎక్కడ కశ్మీర్లో కశ్మీర్లో బిజెపిని సపోర్ట్ చేయడం మినహాయించి ఏ పార్టీతోనైనా కలవడానికి సిద్ధమే ఆ విధంగా కాబంగా జ్ఞానకర్మనోహ విరోధం అంత తీవ్రమైన వైరుధ్యము జ్ఞానకు జ్ఞానమునకు కర్మకు కలదు ఈ మాట మేము ఇంతకుముందు చెప్పి ఉన్నాము ఇహాపి ఉత్తం ఈ మంత్రంలో కూడా అదే విషయాన్ని చెప్తున్నారు ఏమని చెప్తున్నారు ఇహా మంత్రమునందు కూడా యోహి జిజీవిషేత్ సకర్మాణి కుర్వన్నే వేతి నేను జీవిస్తున్నాను ఇంకా జీవించబోతున్నాను అని ఎవడైతే భావిస్తాడో అని ఎవడైతే తలపోస్తాడో వాడు ఎలా జీవించాలి కర్మలను చేస్తూనే బతకాలి అని ఇక్కడ కూడా చెప్పారు ఆత్మజ్ఞానికి జి జీవిష ఉండదు ఆత్మజ్ఞానికి జిజీవిష ఉండదు నేను దేహము ఇంద్రియములు మనస్సు నేను కర్తను భోక్తను అనేవాడికే జిజీవిష అంటే జీవించాలనే కోరిక ఉంటుంది తప్ప ఆత్మజ్ఞానికి ఉండదు కాబట్టి ఇక్కడ జిజీవిషే తన్నారు గనక వాడు ఆత్మజ్ఞాని కాదు ఎవడైతే జిజీవిష గలవాడో వాడే కర్మలను చేయాలి స్పష్టంగా చెప్తూనే ఉన్నారు ఈ మంత్రంలో కూడా కాబట్టి మొదటి మంత్రము ఆత్మజ్ఞాననిష్టను రెండవ మంత్రము కర్మనిష్టను బోధిస్తూ ఉన్నాయి ఈశావాస్యమిదం సర్వం తేన త్యక్ భుంజీతాహ మా దృఢకస్థనం ఇది ఇది రెండవ మంత్రము కర్మనిష్ట అని చెప్పిన అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి మంత్రం దగ్గరికి వెళ్ళండి అక్కడ కర్మనిష్ట అనే ప్రసక్తే లేకుండా జ్ఞాననిష్ట అని చెప్పారు ఎందుకంటే ఈ సర్వము ఈశ్వరుని చేత కప్పువేయబడవలను అనేప్పటికీ ఇంకా అనేకత్వాన్ని తిరస్కరించి పెట్టారు అనేకత్వము లేకపోతే కర్మ ఉండదు కర్మకి కారకములు ఆరు భిన్నముగా ఉండాలి కర్త కర్మ కరణము సంప్రదానము అపాదానము అధికరణము అనే ఆరు కారకములు భిన్నంగా ఉండాలి ఒకదానికంటే ఒకటి భిన్నంగా ఉండాలి జగ అంటే అర్థం జగత్తు సత్యము అనేకము అయి ఉండాలి అప్పుడే కర్మ సంభవం ఈ ఈశ్వరుని చేత సకల జగత్తును కప్పి వేయబడవలేను అంటే ఇంకా కర్మ ఎక్కడ కుదురుతుంది అంచేతనే తేన త్యక్తేన భుంజీ కాబట్టి నువ్వు కర్మ చేసి నిన్ను కాపాడుకో అని చెప్పట్లేదు త్యాగముచే నిన్ను నీవు కాపాడుకో చెప్తున్నారు తర్వాత కర్మకి డబ్బు కావాలి డబ్బులు ఎందుకు కర్మ అవుతుందా ఈ మాట ఎప్పుడూ ఉంది ఇప్పుడు ఎలాగో ఉంది ఇప్పుడు తిరుపతి వెళ్ళాను మీకు ప్రతి అడుగులోనూ డబ్బు అవసరం అడుగు పెడితే డబ్బు మేమంత కీరో నిలబడలేవండి పెద్దవాళ్ళు ఇవ్వండి అంటే ప్రత్యేక స్పెషల్ దర్శనం టికెట్ కొనుక్కో అక్కడికి వెళ్ళండి ఎంత ఉంటుందో పాతికి రూపాయలు ఉంటుందా స్పెషల్ దర్శనం టికెట్ ఇంకా కొంచెం క్విక్గా ఏ దర్శనం కావాలంటే ఐదు వందలు వెయ్యో ఉంటుంది న్యూటీ దర్శనం ఐదు వందలో ఉంటుంది సపోజ్ దేవుడికి కొబ్బరికాయ కొట్టాలంటే టికెట్ కొనాలి కొబ్బరికాయ ఉండండి నా దగ్గర టికెట్కి డబ్బులు లేవంటే గేటు దగ్గరికి రానికుండా పక్కకు పంపించేస్తారు కర్మకి డబ్బు కావాలండి ఆప్తోర్యామం చేయబోతున్నారు ఇప్పుడు దానికి డబ్బు కావాలా మా గృధ కశ్యశుద్ధనం అని అన్న తర్వాత ఇంకా కర్మ ఏం కుదురుతున్నాయి నేను చందాలు వసూలు చేయను ఓకే కానీ ఒక కోటి దీప చేయాలి ఎలా కుదురుతున్నాయి కోటి దీపాలు పెట్టి పూజ చేయాలన్నా లేకపోతే లక్ష పత్రికతో పూజ చేయాలన్నా చందాలు వసూలు చేయలేకర్లేదా నేను చందాలు వసూలు చేయను అన్నవాడు కర్మ చేయగలుగుతాడా చేయలేడు కాబట్టి డబ్బు ఎందు తన డబ్బు కానీ ఇతరుల డబ్బు కానీ తన డబ్బు తన దగ్గర ఉంటూ ఇతరుల డబ్బు కొంత రావాలి ఆ రకమైన కృధి అంటే ఆకా ఆకాంక్ష కోరిక ఉండాలి ఉన్నవాడే కర్మ చేయగలుగుతాడు కాబట్టి మొదటి మంత్రం చూస్తే ఆ మంత్రానికి కర్మకి ఏమీ సంబంధం లేదు అని తెలిసిపోతుంది రెండో మంత్రం చూస్తే దీనికి జ్ఞానానికి దూరం ఎక్కువగా ఉంది అని కూడా తెలిసిపోతుంది కాబట్టి రెండింటినీ మనం వివేకపూర్వకంగా తెలుసుకోవాలి ఇక్కడ ఈ మ ఈ స్పష్టంగా మనకి చెప్తుంది ఇక్కడే కాకుండా ఇంకా కూడా ఎక్కడ చెప్పారంటే నీవితే మరణే వాగ్రధిం కుర్వేత అరణ్యమియాతి పదం తోనరియాసాసనాత్ సన్యాసమును బోధించే సన్యాసమును విధించే వాక్యము గలదు ఆ వాక్యం ఎలా ఉందో తెలుసునా చూడు నేను బతుకుండాలనే కోరిక వద్దు అయితే చచ్చిపోవాలనే కోరిక బతుకుంటే భిక్షాది చేస్తూ ఉండాలి చచ్చిపోతే గొడవ ఉండదు అని అదో కోరి అది వద్దు అలాగే కోరుకుంటారు చాలామంది నాకు ప్రాణం పోతే బాగుండను అని కోరుకుంటారు సో ఒక పెద్ద నా దగ్గరికి వచ్చేవారు నేనేదో ఆయనకి కొంత సర్వీస్ చేస్తూ ఉండేవాడిని ఆయన వచ్చేవారు స్వామీజీ మీ పెద్దల దగ్గర సర్వీస్ తీసుకుంటున్నాను ఇప్పటికే ఎనభై ఏళ్ళు వచ్చేసాయి చచ్చిపోవాలనుంది చచ్చిపోకుండా ఎంతకాలం బతకాలంటారు చచ్చిపోవాలంటే ఏం చేయాలి అని ఇలా అడిగేవారు వచ్చినప్పుడల్లా అడిగేవారు నేను వచ్చినప్పుడల్లా పరమేశ్వరుని ఇచ్చక మనం శరణాగతి చేయడం ఏనండి అలా చచ్చిపోవాలనుకోకూడదు బతుకోవాలన్నా మన చేతిలో లేదు చచ్చిపోవాలన్నా మన చేతిలో లేదు అటువంటి కోరిక పెట్టుకోకుండా మీరు విశ్రాంతిగా ఉండండి అని నేను ఏదో కొంత సేవ చేసి పంపించేవాడిని ఆయన అలాగా ఏళ్ళు వచ్చారు హఠాత్తుగా నాకు ఒక కార్డ్ వచ్చింది ఫలానా ఆయన స్వర్గస్థులయ్యారు ఆయన బంధువులు ఎవరు ఇక్కడ లేరు మీ పేరు ఆయన అంటుంటే మేము విని మీకు ఉత్తరం రాస్తున్నాము అని అది చదివి ఓహో ఈయన స్వర్గస్వయలేదు తెలుసుకున్నా కాబట్టి నేను జీవించాలి జీవించాలి అనే కోరిక అది సన్యాసానికి విరుద్ధమే నేను మరణించాలి మరణించాలి అనే కోరిక కూడా సన్యాసానికి విరుద్ధమే అలాంటి కోరికలే ఉండకూడదు ఇంకేం చేయాలి అరణ్యం యాత్ అరణ్యంలోకి పోవాలి అరణ్యంలోకి పోవాలంటే ఓ పది మంది చేరి భోగాలనే భోగ్రసక్తిలో ఉన్నట్లయితే మనం అలా దూరంగా పోవాలని అర్థం కింద అప్పుడప్పుడు పార్టీ అవుతూ ఉంటున్నా కింద నేనేం చేస్తానంటే పార్టీ అవుతున్నప్పుడు ఆ మెట్ల మించి పైకి వస్తాను పార్టీ లేదనుకోండి ఈ మెట్ల మించి పైకి వస్తాను అంటే అరణ్యమియాత్ అంటే అది అర్థం అంతే తప్ప ఇంకా ఇప్పుడు అరణ్యానికి అక్కడ ఎక్కడుందో అరణ్యం అక్కడ ఉంది శ్రీశైలం శ్రీశైలంలో అరణ్యం ఏం లేదు అయితే వస్తుంది కాబట్టి అరణ్యమియాత్ అంటే భోగప్రస ఇప్పుడు మా మనవరాలు పెళ్ళండి మీరు దయచేయండి అని అంటారు కానివ్వండి మీరు పెళ్లి చేసి తర్వాత ఆశీర్వచనం మనం పెళ్లికి మనం వెళ్ళాము ఎందుకంటే అరణ్యం యాత్ అది పెళ్ళి స్థానం అన్నది అరణ్యం కాదు అది గ్రామం కాబట్టి ఆ రకంగా దాని స్పిరిట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది అరణ్యం యాత్ కర్మ చేసేవాడు అరణ్యం వెళ్తే కర్మ చేస్తాడు ఏకాంతంలోకి పొమ్మని అర్థం అరణ్యం అంటే కర్మ చేసేవాడికి ఏం కావాలి రుత్విక్కులు కావాలి తర్వాత సామాగ్రి సమకూర్చేటువంటి వాళ్ళు కావాలి ఏదో పత్రిక లక్షపత్రి పూజ కావాలనుకోండి ఈ పత్రిక ఎక్కడి నుంచి వస్తుంది ఓ చిన్న చిట్టడవి ఉంది చిట్టడవి అంటారు వరంగల్ నుంచి అలా పైకి బలహర్షపోతూ ఉంటే వస్తుంది చిట్టడవి ఆ చిట్టడవిలో పత్రి దొరుకుతుంది ఆ చిట్టడవిలో అక్కడికి వాళ్ళు వెళ్ళి కలెక్ట్ చేసి తీసుకొచ్చి బస్ పెట్టి ఇక్కడికి పట్టుకొస్తారు నిజంగా నేను ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ ఇప్పుడు అది ఎంత చేయాలంటే వీడు అరణ్యం వెళ్ళి కూర్చుంటారంటే అదంతా ఎక్కడ అవుతుంది డబ్బు కావచ్చు డబ్బు అరణ్యంలో ఎవడిస్తాడు సిటీకి వచ్చినట్లయితే పది రూపాయలు వసూలు చేయవచ్చు కాబట్టి ఇది సన్యాస శాసనం ఇలా ఉన్నది ఇది నువ్వు అరణ్యానికి పో అడవికి పో ఒంటరిగా ఓ మూలం కూర్చో కూర్చుని ఆత్మనిష్ఠుడే ఉండుము ఇది పదం పదం అంటే వేదవచనం ఇత్యర్థ అని ఈ విధంగా వేదవచనము గలదు అంతేకాదు ఇంకా ఏముందో తెలిసిన నపుణ రియాత్ మేము మేము సన్యాసంలోకి వెళ్ళే మళ్ళీ వాపసు వచ్చేస్తున్నామంటూ అలా చేయకూడదు దానికి ఒక ఆయన సన్యాసం తీసుకున్నారు తీసుకునే కొంతకాలం అయిన తర్వాత ఇంకా సన్యాస జీవనం నాకు బరువుగా ఉంది నేను మళ్ళీ గృహస్థంలోకి వెళ్ళిపోతాను నా భార్యను నేను ఆల్రెడీ ఫోన్ చేసి మాట్లాడాను ఆవిడికేం అభ్యంతరం లేదు అంటుంది అంటే గృహస్థ సన్యాసం తీసుకున్నాడు అనమాట అభ్యంతరం లేదు ఉంటుంది మా అబ్బాయిలకి వాళ్ళకి కూడా అభ్యంతరం లేదు నేను వెనక్కి వెళ్ళిపోతాను దీనికి ప్రొసీజర్ ఏమిటి అని అడిగాడు ఆయన అఖండారంజ్ మహారాజుని అంగనాంది మహారాజ్ చెప్పారు నాకు తెలుసు నేను శాస్త్రం అంతా ఈ మూలం జామూల దాకా వల్లించేశానయ్యా సన్యాసం పుచ్చుకుంటానంటే ప్రొసీజర్ ఉంది కానీ సన్యాసం వాడు పని వ్యక్తి పోతానంటే ప్రొసీజర్లు ఏం లేవు అని చెప్పారు అలా కాదు అతను పాపం భక్తి శ్రద్ధలుగా వాడు చేస్తున్న పని అంత సరైనది కాదని తెలుసు కానీ తప్పనిసరి చేస్తున్నానండి నేను ప్రాయశ్చిత్తమా చేసుకుంటానండి మీరు చెప్పండి నాకేం ప్రాయశ్చిత్వం కానీ ప్రొసీజర్ కానీ ఏదైనా ఒక యాగం కానీ హోమం కానీ చేసుకుని నేను వెనక్కి వెళ్తాను అలాంటిది ఏమీ వేస్తి చెప్పలేదు సచ్ ప్రొసీజర్ శాస్త్రంలో లేదు పోతే శాస్త్రంలో లేకపోతే లేకపోతే మీరెదిర ఒకటి భావన చేసే నా వల్ల కాదు బికాస్ ఇట్ ఈజ్ నాట్ కన్సీవ్డ్ ఇట్ ఈజ్ నాట్ అక్సెప్టెడ్ ఇట్ ఈజ్ నాట్ ఈవన్ థాట్ ఆఫ్ సచ్ ఎ థింగ్ డజంట్ ఎగ్జిస్ట్ కాబట్టి నేను నీ పని నువ్వు చూసుకోవాలి నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పారు ఏదైనా ఉపాయం చెప్పమంటే దానికి ఉంటే చెప్తారు బాబా కాబట్టి నాకు యాత్ కనుక ది బోట్స్ ఆర్ బర్న్ ఇంకా దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ కమింగ్ బ్యాక్ ఇన్ టు అది దానికి సన్యాసం లక్షణం అంటే ఆ మాట ఎందుకు చెప్తున్నావు అంటే ఇక్కడ అంటే కర్మతోటి సన్యాసానికి ఆ పొంతన కుదరదు అని చెప్పడం కోసం చెప్తున్నారు అది కర్మతో సన్యాసానికి పొంతనుందనుకోండి ఓ నెల రోజులు సన్యాసం మళ్ళీ ఓ పది రోజులు కర్మ మళ్ళీ మూడు నెలలు సన్యాసం మళ్ళీ పదిహేను రోజులు కర్మ అలా ఏమైనా చేసుకోవచ్చు కదా అలా కుదరదు నాపు ఉన్నది ఇది సన్యాస శాసనా ఈ సన్యాసం విధిని బట్టి శాసనము విధి విధిని బట్టి కూడా కర్మకు జ్ఞానమునకు పొంతన మనకు స్పష్టమగుతున్నది ఉభయో ఫలభేదం చె వక్ష్యతి ఇంతవరకు ఆ కర్మ సన్యాసముల రెండింటికి మధ్యన ఉండేటువంటి స్వరూపభేదము అట్లా స్వరూపంలో చాలా భేదమున్నది అదంతా చెప్పారు ఫలములో కూడా చాలా భేదం ఉంటుంది కర్మ చేసిన వాడు పుణ్యలోకాలని పొందుతాడు ఆ పుణ్యం తర్వాత వాపస్సు వస్తాడు అని చెప్పబోతున్నారు వేరే ఆత్మజ్ఞాననిష్ఠుడికి లోక ప్రాప్తి అనేది ఏది ఉండదు వాడు జీవన్ముక్తుడవుతాడు అని ఇదంతా చెప్పబోతున్నారు రాబోతున్నాయి సో తస్య కోమోహః కశోక ఏకత్వమను పశ్యత అనే వచనము ఆత్మజ్ఞాననిష్ఠునకు జీవన్ముక్తుని చెప్పబోతోంది ఆఖరి మంత్రము అగ్నేనయ సుపథ రాయే ఇత్యాది మంత్రము పుణ్యకర్మలు చేసుకున్న వానికి పరలోక ప్రాప్తిని చెప్తుంది కాబట్టి ఈ విధంగా ఈ జ్ఞాననిష్ట యొక్క ఫలం వేరు కర్మనిష్ట ఫలము వేరు స్వరూపం ఎలాగూ వేరే ఆ విషయం నిర్ధారణ అయినది ఫలభేదాన్ని కూడా మనకి ఈ ఉపనిషత్తు చెప్పబోతోంది ఇక ఇమౌద్వా అను నిష్క్రాంత తరౌ క్రియాపథశ్చైవరస్ సన్యాసోత్తరేణ నివృత్తిమాగేణాత్రయస్ త్యాగ అనవచనము గలదు మహాభారతం నుంచి వచ్చింటుంది సో ఎలాగంటే ఇవి రెండే దారులు ఉప ఉభ ఇమౌ ద్వావేవ పంథానవు ఇవి రెండే దారులు ఉన్నాయండి ఓ దారి తూర్పు సముద్రం అని దారి ఇంకొకటి పశ్చిమ సముద్రానికి దారి ఒకటి తూర్పు వైపు ఇంకోటి పశ్చిమ అయితే ఒకటి నార్త్ ఇంకొకటి సౌత్ కూడా మీరు అనుకోవచ్చు దీనేమంటారంటే డయమెట్రికల్లీ ఆపోజిట్ అని అంటే వీటిని కలిపి కాలక్షేపం చేయడం కుదరతం డయమెట్రికల్లీ ఆపోజిట్ కలిపి నడిపించడం కుదరతం సో ఇవి రెండే దారులు గలవు అణు నిష్క్రాంత తరవు ఇవి పరంపర అలా క్రమ అణు అంటే క్రమంగా వస్తున్నాయి ఎప్పటి నుంచి వస్తున్నాయి నిష్క్రాంతవు అంటే వస్తున్నాయి అలా వస్తూ వస్తూ ఉన్నాయి ఎప్పటి నుంచి వస్తున్నాయి తరవు అంటే చాలా చాలా చాలా ప్రాచీన కాలం నుంచి క్రమంగా వస్తున్న దాటులు ఇవి అంటే వేద విహితములైనవి అనాది కాలం నుంచి కూడా ఈ రెండు మార్గములే మనకి ఆ శాస్త్రమునందు బోధింపబడుతూ ఉన్నాయి అని అభిప్రాయం ఈ రెండు దారులే కలవు భవత కలవు ఏమిటా రెండుదారులు మొదటిది పురస్థాత్ క్రియాపథ మొదటిది కర్మ మార్గము దాన్ని ప్రవృత్తి మార్గము అని కూడా అంటారు జీవితంలో ముందు క్రియా మార్గం కర్మ మార్గంలో పోవాలి అంచేతనే కొంచెం పెద్ద వయసు వచ్చేప్పటికీ కర్మ మార్గాన్ని విడిచిపెట్టేసి జ్ఞాన మార్గంలోకి వచ్చేయాలి ఎందుకంటే ఇంకా అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చిన అగ్నిహోత్రము ఇది ఏదైనా పెట్టు కూర్చుంటే మోకాళ్ళ నొప్పులతో అగ్నిహోత్రం ఏం చేస్తాడండి తర్వాత చన్నీటి స్నానం చేస్తే స్పృహ తప్పి పడిపోతాడు ఇప్పుడు డెబ్భై ఏళ్లవాడు చన్నీటి స్నా ఈ చలిలో ఈ చలి పెద్ద విషయమే ఉంది ఈ చలి లెక్క కాదు ఇది చలి కిందే కాదు ఇంకా ఉంటుంది చలి ఈ టైంలో మన జగన్నాథ శర్మ గారు అహమ్ అలహాబాదు వెళ్ళారు ప్రయాగ స్నానానికి అక్కడ ఉంది చలి ఇప్పుడు నేను వార్తల్లో విన్నా ఎముకలు కొరికే చలి ఆ చలి కూడా లెక్క కాదు లెక్కలో చూస్తే పెన్సిల్వేనియా ఇత్యాది స్థానాల్లో చలివి మరీ భయంకరంగా ఉంటుంది అంతటి చలిలో చన్నీటి స్నానం వీడు అలవాట్లేని వాడు చేసాడంటే కొయ్య కొయ్యి అయిపోతాడు అంటే ఈ ఫ్రీజెస్ దే అది అప్పుడు తీసుకొచ్చి ఆయనకేమో చేతులు కాళ్ళు కొంత పంపు చేసి కొంత వేడి పుట్టిస్తే మళ్ళీ స్పృహ అలాంటి వాడు స్నానం చేసి కర్మ చేయమంటే ఏం చేస్తాడు కాబట్టి పెద్దలు కూడా పురస్థాత్ క్రియాపథము కర్మ మార్గం ఎప్పుడు ఉండాలంటే బ్రహ్మచారిగా ఉంటాడు వేదమంతా వల్లించేసి మూలం జామూల దాకాను పాతికేళ్ళు వచ్చేప్పుడు అమ్మాయిని పెళ్ళాడు